కళాప్రపూర్ణ వింజమూరి అనసూయదేవి గారి నేను నా రచనలు పుస్తకంలో పదకొండవ చాప్టర్ మా గురుదేవులు శ్రీ మునుగంటి వెంకట్రావు పంతులు గారు గురు బ్రహ్మ గురుణుహ గురుదేవో గురుసాత్పర్రస్మై శ్రీగురవే నమ మనకు వివిధ విద్యలు నేర్పించిన వారందరూ గురుదేవులు గారు వారిలో చాలామంది వట్టి టీచర్లు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 వెంకట్రావు గారి వద్ద దాదాపు గురుకుల వాసం చేసి సంగీతం నేర్చుకున్న వారందరూ మ్యూజిక్ ఫీల్డ్లో ఒక విశిష్టతను సంపాదించినవారే పద్మశ్రీ ఈమని శంకర శాస్త్రి ఓలేటి వెంకటేశ్వర్లు టీకే యశోదాదేవి సీతా అనసూయలం మేమిద్దరం వారి సంగీత శిక్షణలో పైకి వచ్చినవారమే ఇంకా ఆకెళ్ల ప్రభాకరమూర్తి అడ్డాల లలితాదేవి అల్లం రాజు కోటిపల్లి ప్రకాశరావు సంకిస రామశాస్త్రి కీర్తిశేష్లు మద్దూరి బుచ్చెన్న శాస్త్రి చిత్తజల్లు సత్యవతీబాయి మున్నగు వారెందరో ఉన్నారు శ్రీ వెంకట్రావుగారి సంగీత శాస్త్ర పాండిత్యం ఒక మహాసముద్రం పేరెన్నికగన్న ఘరానా విద్వాంసుల వద్దగాని మరెచ్చటగాని వారు సంగీతం నేర్చుకోకపోయినా అపారమైన స్వయం కృషివల్ల సాధకం వల్ల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 మారి విశిష్ట సంగీత రీతులు ఏర్పడ్డాయని కాబట్టి ఈ సంగీత విభిన్నత్వంలో ఏకత్వమే వ్యక్తమవుతూ ఉంటుందని ఆయన సిద్ధాంతం ఆ కారణంచేత చాలామంది విద్వాంసుల్లాగా ఆయన మడికట్టుకుని కూర్చోక సాంప్రదాయం చాటున దాగికొని సంగీతాన్ని ఎదుగు పొదుగులు లేని సంకుచిత కళగా చేయడం హర్షించక సంగీత సమన్వయాన్ని సాధించడానికి నిర్భయంగా ముందంజ వేసి జీవితకాలమంతా కృషి చేశారు సమన్వయమంటే కల్తీ అని గాన కళ్ళను మైలపరచడం అని అనుకుని విద్వాంసులు పసుపునీరు చల్లుకుని పారిపోనక్కర్లేదని సమన్వయమంటే సామరస్యం చేకూర్చే కలయిక అని ఆయన వ్యాఖ్యానం మన మోహనరాగం హిందుస్థానీ వారి భూప్ మన శంకరాభరణం వాళ్ల బిలావల్ ఇత్యాదులు ఒకటే అయినప్పుడు వాటిని పాడే ప్రాంతీయ శైలులు రీతులు వేరైనా ఆ రెండు విధానాల్లో ఉండే మంచి అంశాన్ని గ్రహించి సమన్వయం పాడడం అపచారం కాదు సరికదా సంగీత పురోగమనానికి తోడ్పడుతుందని ఆయన వాదన ఈ సిద్ధాంతాన్ని ఆయన కచేరలన్నింటిలోనూ కొమ్ములు తిరిగిన మహావిద్వాంసుల ఎదుట అనుసరించి గానంచేసేవారు అలాగే పాశ్చాత్య సంగీత రీతుల్లో కూడా మన రాగాల్లో ఇమిడే మ్యూజిక్ ఫ్రేజెస్ ఎక్కడైనా చెవిని పడ్డప్పుడు వెంటనే వానిని అవగాహన చేసుకుని తన కచేరీల్లో పాడేవారు పైగా ఇదిగో ఈ రాగం పాడే విధానంలో ఈ స్వరకల్పనలో ఇలా సంగీత సమన్వయం చేశాను అని నిర్భయంగా చెప్పి మరీ పాడేవారు పండితులు విమర్శించి ప్రశ్నలు అడిగితే తగిన ఉదాహరణతో సమంజసమైన సహేతుకమైన సమాధానాలు ఇచ్చేవారు సంగీతం అంటే కేవలం నాద ప్యూర్ మ్యూజిక్ మాత్రమే అన్నమాట వారు అంగీకరించేవారు కానీ భాష అనేది కేవలం సంగీతాన్ని ప్రజలకు అందించే ఉప ఒక ఉపకరణం మాత్రమే కాబట్టి దానికి సంగీతంతో సమాన ప్రాధాన్యత లేదు అక్కర లేదు అన్న వాదాన్ని మాత్రం ఆయన త్రోసిపుచ్చేవారు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 అవి వ్యర్థమైన మ్యూజికల్ ఫ్రేజెస్ దంపు సంగతులు మొదలైన చత్త చెదరాన్ని చెరగేసి తీసిన సంగీతపు నిగ్గు ఎసెన్స్ అలా ఆయన చిట్ట చిట్టల ప్రకారం మాకు ఎన్నో కీర్తనలు పదాలు జావళీలు తిల్లనాలు నేర్పించారు గురుతుల్యులు పూజ్యులు యుగపురుషులు అయిన అర్యకుడి రామానుజయంగారు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు మేము పాడిన ఆ చిట్టల్ని ఎంతో మునిగంటి వారు పాడే విధానం ఒక మహాకావ్యం ఆయన విజృంభించి రాగాలాపన చేస్తే ప్రకృతే పల్లవించిందా అనిపించేది మందర తారాస్థాయిల మధ్య ఆయన వీరవిహారం చేస్తుంటే అనంత ఆకాశంలో సంగీతపుటూయలలో భూమ్యాకాశాల మధ్య ఊకుతున్నారా అనిపించేది ఆయన పాడుతుంటే ఆ పాట మనలోనే మన మధ్యే ఉంటూ ఉండు అగాధపు లోతుల్లోకి గంభీర శిఖరాలపైకి వెళ్లి వస్తుండేది ఆయన పాడుతుంటే ఆయన పాడే శైలిలో కొన్ని రాగాల్లో సముద్రపుష తీవ్ర సంఘర్షణ మదగజగ గమనం కొన్నింటిలో ఆవేదన ఆందోళన తపన మరికొన్నింటిలో మలయమారుతం మందహాసం ప్రియతముల పిలుపు వినబడేది వారు సేకరించిన పదాలు అపారం వాటిని వారు పాడే విధానం అపురూపం మా గురుదేవుల గానం ఎందరికో ఆదర్శం గురుదేవులు అస్తమించిన తమ శిష్యుల్లో సజీవులై ఉన్నారు సుప్రసిద్ధ గాయకులు విద్వాంసులు అయిన మా సోదరులు సహపాఠకులు శ్రీయితులు ఈమని శంకర శాస్త్రి ఓలేటి వెంకటేశ్వర్లు పాడే వాయించే వ్యక్తిగతమైన